ఆ మొదటిసారి దర్శనం చేశానని మళ్ళీ దేశమంతా తిరిగి చెప్పను ఇదే సరిపోతుంది వాడికి ఇప్పుడు వీడు సన్యాసి అవుతాడా ఎలా అవుతాడండి ఆసక్తి అడుగంట కదా విశేషం అహంకారం అడుగంట కదా అజ్ఞానం పోలేదు కదా ఇలా జాగ్రత్తగా గమనించాలి ఆత్మజ్ఞాన దృష్టితో ప్రతి దాంట్లో ఆ అజ్ఞాన సముచ్చయమంతా తప్పక ఉంటుంది చదవండి అందుచేత ఎంతవరకు గృహాలకు పరిమితమై ఉన్నవారు ఆశ్రమంతో సంగత్వం కలిగి కమండలం పోయినా ఇతరులు ఓదార్చుటకు వీలు లేనంత దుఃఖాన్ని అనుభవిస్తూ ఉంటారు చూడండి బాబు ఇతరులు ఓదార్చడానికి కూడా అవకాశం ఉండండి బాబు అంటే సొరకాయ బుర్రపోతే ఏడుస్తా ఉంది కదా బాబు బోల్డ్ సొరకాయలు ఉన్నాయి మన ఊళ్ళో ఏదో సొరకాయ తెచ్చుకోరా నాకు అర్థం కాదేంటి మంచినీళ్ళు తాగడానికే కదా కమండలం నీ నిత్య జప హోమ విధులకే కోసమే కదా ఏదో దాన్ని వాడుకోవద్దు కదా అంటే కాదు ఆ కమండలమే కావాలి ఇప్పుడు ఆ పగిలిపోయిన కమండలం ఎక్కడ నుంచి తెస్తాం అర్థమైందండి జాగ్రత్తగా గుర్తించాలన్నమాట ఇదంతా ఏమిటంటే నిన్ను వైరాగ్యం తీవ్ర వైరాగ్య నిష్ఠుణి చేయడం కోసమని కర్మ మార్గంలో అవన్నీ మనం పెట్టాం అయితే ఏంటి ఆ తీవ్ర వైరాగ్యం దేనికోసం అసలు నీకు ఆత్మజ్ఞానం కోసం ఆత్మజ్ఞానాన్ని అందుకోని తీవ్ర వైరాగ్యం పునః కర్మ మార్గంలో కర్మ సముచ్చయంలో చేరిపోతుంది గుర్తుపెట్టుకోండి ఇందాకే చెప్పాను కర్మ సముచ్చయం అంటే మళ్ళీ ఆరు చెప్పినట్టే కామము కర్మము భోగము సంస్కారము వృత్తి వాసన వీటికి కర్మ సముచ్చయమని పేరు అర్థమైందా అజ్ఞాన సముచ్చయం ఆరు చెప్పే అదంతా అజ్ఞాన సముచ్చయం సో పునః మళ్ళీ ఎందులోకి చేరిపోతాడు కమండలం ద్వారా కర్మ సముచ్చయంలోకి చేరిపోయాడు పునః ఎందులో చేరిపోయాడు అజ్ఞాన సముచ్చయంలోకి చేరిపోయాడు చదువు ఇదంతవ ప్రభావమే అంతే రాగమహిమయే అంతే ఇంకా ఇది కాక ఇంకా చాలా ఉన్నాయండి ఇంకా మనం ఇప్పటివరకు మేము ఇవన్నీ స్థూలానికే చెప్తున్నా ఇది కాక సూక్ష్మంలో ఉంటాయి అది కాక కారణంలో ఉంటాయి అదిగాక మహాకారణంలో కూడా ఉంటాయి ఈ వ్యవహారాలు ఈ వ్యవహారాలు ఇంకా విపరీతం అయిపోతూ ఉంటాయి అనమాట వెళ్లే కొద్దీ ఇంకా విపరీతం అయిపోతూ ఉంటాయి వాళ్ళందరూ నువ్వు వస్తారు నువ్వు ఆ అతిథులంతా వస్తారు నీకేదో సహాయం చేస్తా ఉంటారు నేను ఉద్ధరిస్తూ ఉంటారు నేను తీసుకెళ్లి ఏకంగా ఈ రుద్రాక్ష మాలు వేసుకో నీకెందుకు బ్రహ్మాండంగా మృత్యుంజీయుడు అయిపోతావు అంటాడు ఇప్పుడు నాకు ఎందుకయ్యా గొడవ రుద్రాక్ష అంటే రుద్రాక్ష అంటే తెలియదా రుద్రుని కన్నయ్యా రుద్ర ప్లస్ అక్ష రుద్రుడి రుద్రుని కన్ను ఎక్కడన్నా ఈ ప్రపంచంలో స్థూలంగా దొరుకుతుందా రుద్రుడే స్థూలం కాదు ఎలా సాధ్యం అండి అది కేవలం ప్రతీక అది ఎట్లాంటిదయ్యా మీ ఇంట్లో ఆరంగుళాలు వెంకటేశ్వరుడు అంటే మా ఇంట్లో ఆరంగుళాల బొమ్మ అంటే జగజ్జననికి ప్రతీక మీ అమ్మ కసేపు ఆ త్రిపురారి ఆ త్రిపురారికి గుర్తేమో ఆ ప్రతీక రుద్రాక్ష త్రిపుర సుందరికి ప్రతీక మీ అమ్మ ఇప్పుడు మరి మీ అమ్మ అంతేనా త్రిపుర సుందరండి అంటే ఆవిడ అష్టాదశ భుజ దుర్గగా కూడా ఆవిర్భవించగలదు అవసరాన్ని బట్టి పద్దెనిమిది చేతులతో ఆవిర్భవించి సృష్టిని సంరక్షించగలదు ఆవిడ మరి మీ అమ్మగారు కూడా పద్దెనిమిది చేతులతో నిన్ను రక్షించింది అనేక సందర్భాలలో కానీ నా దగ్గర నుంచి మొదలు పెడితే నేను పెద్దయ్యదాకా ఆవిడ పద్దెనిమిది చేతులతోనే నేను ఇది ప్రతీకాత్మకం అట్లాగే శివలింగం ఏమండి నర్మదా బాణలింగానికి చాలా విశేషమంటే బాబు స్ఫటికలింగానికి అంత అంతకంటే విశేషమంటే బాబు మరకథలింగాన్ని అభిషేకించారంటే మీకు అసలు ఈ ప్రపంచంలో మీ ఏ తీరని కోరుకుంటూ ఉండదండి బాబు ఏం చేసుకుంటావా ఆత్మజ్ఞానం లభిస్తుంది లభించదు ఇలా దీని వలన కూడా ఆత్మజ్ఞానం లభించదు అలభ్యము యోగాలలో అలభ్య లభ్య యోగం అని ఓ యోగం అనేక రకాల యోగాలు ఉన్నాయండి యోగము ఇట్లా అది ఆ గొడవ వేరు అదంతా సాధకులకు ఉపాసకులకు చెప్పే పద్ధతిలో అలభ్య లభ్య యోగం అని అంటే ఈ భూమండలం మీద ఏదైతే అలభ్యమో దాన్ని లభింపజేసుకోవాలి అంటే ఆ అలభ్య లభ్య యోగ కాలంలో ప్రయత్నిస్తారు ఇలా కాలాన్ని అనేక రకాలుగా విభజించి చూసాం మనం అయితే ఇవన్నీ నీలో గనక కర్మ సముచ్చయాన్ని గనక మిగిలిస్తే రాగ సముచ్చయాన్ని గనక మిగిలిస్తే ఆ జ్ఞాన గనక మిగిలిస్తే ఏమి ప్రయోజనం లేదు ఈ జన్మకు పోయింది గుర్తుపెట్టుకోవాలి ఏది మిగిల్నా ఈ జన్మకు పోయింది సువర్ణ అవకాశం ఆత్మ జ్ఞానాన్ని ఆత్మానందాన్ని పొందే అవకాశం ఈ జన్మకు గుర్తుపెట్టుకోవాలి నా జంధ్యం పోగు నేను విడవనండి చాలు ఆ ఒక్క పోగు చాలు ఇంకేం ఒక్క దారం మిగిల్నా ఒక్క విత్తనం మిగిల్నా అది పునః జన్మించే పోగొట్టుకోవాలి శరీర చేసే పోగొట్టుకోవాలి అది ఐరావతం మీద అపేక్ష కావచ్చు కల్ప మీద అపేక్ష కావచ్చు కామధే